స్తులకు పాత్రడ మహిమకు ఘనతకు అర్హుడైన నాయస్సయ నీకు కృపలో ప్రభ ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవిస్తూ కాపాడుతున్న తండ్రి ప్రతి విధమైనటువంటి నాయస్సయ శోధనల నుంచి తప్పిస్తూ ప్రభ మమ్మల్ని సజీవుల నిలబెట్టి సాయంత్రకాల కూడికకు ప్రభ సమకూరుస్తున్నందుకు నీకే వందనాలు వందనాలు వందనాలు ఏసయ్య ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ తండ్రి ప్రతి వాతావరణ సమస్యలను మీ స్వాధీనంలో తీసుకునండి రానయున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసీ నా తండ్రి ఈ దినం సరిపడిన ఆహారం మాకు దయచేయండి విత్తబడుతున్న వాక్యం బట్టి నీకు వందనాలు వేసేయ్యా నా తండ్రి మమ్మల్ని దర్శిస్తూ మమ్మల్ని దేవుడవు పరిశుద్ధత నుంచి పరిశుద్ధతలోనికి ప్రభా నడిపిస్తున్న దేవుడవు ప్రభా వందనాలు చెల్లిస్తున్నాం యోగ్యత లేని వారం కాని ప్రభాని కృపను బట్టి ప్రభ మేము యోగ్యులమైన తండ్రి నీ యొక్క సన్నిధిలో మొర పెట్టుకున్నట్టు మాకు ఇచ్చినటువంటి స్తోత్రములు నాయన ఈ దినమంతి కూడా ప్రభ వీళ్ళందరిని క్షేమంగా కుటుంబంలో నడిపించండి ఏసీ అన్నతని నుంచి ఇంత మీరు చేసిన మామై కృపలను బట్టి సహాయం బట్టి ప్రతిదిన ప్రార్థనలను బట్టి నీకే వందనాలు వందనాలు వందనాలు స్తోత్రులు నాయన ప్రభ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటకు ప్రభ మా నోళ్లు సరిపోవు తండ్రి మా స్థుతులు సరిపోవు ప్రభ అంత గొప్ప మేళ్ళతో మమ్మల్ని నింపుతున్న దేవుడవు నీ యొక్క బట్టి పాటల ద్వారా నా తండ్రి ద్వారా ప్రార్థన ద్వారా మీకే సమస్త గణిత మహిమ ప్రభావం ఆపాదిస్తున్నాం నాయన నా తండ్రి ప్రభినంత కూడా ప్రభు కోడికలో మీరే ఉండి మీరే ఆధిపత్యం వహించి ఎస నడిపించమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి వెలుగు నీ వినయా వెళ్తురు నీ వినయా సర్వము నీ వినయా సమస్తము నీ వినయా వెలుగువు నీ వినయా వెళ్తురు నీ వినయా సర్వము నీ వినయా సమస్తము నీ వాడవు నీవేస్తయ్యా మా కన్న వాడవు నీవేస్త మాకున్న వాడవు నీవేస్త మా కన్న వాడవు నీవేస్త వెలుగు నీ వినయా వెలుతురు నీ వినయా సర్వము నీ వినయా సమస్తము నుండి సృష్టిని చేశావు మాటిలో నుండి మనిషిని చేశావు శూన్యంలో నుండి సృష్టిని చేశావు నుండి మనిషిని చేసావో మాకు జీవం పోసిన నాదుడు నీవేసయ్యా మాకు ప్రాణం పెట్టిన ప్రభుడవు నీవేసయ్యా మాకు జీవం పోసిన నాదుడు నీవేసయ్యా మాకు ప్రాణం పెట్టిన ప్రభుడవు నీవేసయ్యా వెలుగు నీ వినయ్యా వెలుతురు నీ సర్వము నీ సమస్తమునివనయ సత్యమునివని జీవమునివనే మార్గమునీవనీ అన్న ఉయ్యా సత్యము నీవనీ జీవము నీవని మార్గము వనీ అడిగే వారికి ఇస్తాయ్యాతికే వారికి దొరికేదా నన్నవు ఏ నన్ను అడిగే వారికి ఇస్తా నన్నవు నన్ను వెతికే వారికి దొరికేదా నన్నవు ఏ సయ్యా వెలుగువ నీ వెనయా వెళ్తురు నీ వెనయ్యా సర్వము నీ వెనయా సమాస్తముని వెనయా వెలుగువ నీ వెనయా వెళ్తురు నీ వెనయా సర్వము నీ వెనయ్యా మాకున్న వాడవు నీ వేయసయ్యా మా కన్న వాడవు నీవేసయ్యా వాడవు మాకున్న వాడవుసము మన ప్రభుత్వ రక్షకుడైన ప్రభు అయినక్రీస్తునామంలో మీ అందరికీ నా శుభవందనాలు నాకి ఈ అవకాశం కల్పించిన స్వరాజాద్ర కూడా నా హృదయపూర్వకంగా చెప్తున్నాను దేవునికే మహిమ కలుగును గాక పరిశుద్ధుడు తండ్రి కృపా సత్య సంపూర్ణుడు వై ఉన్న స్తోత్రములు స్థుతులు ప్రభా ఈ గడిచిన కాలం ఈ దినం వరకునైనా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఇదివో నా తండ్రి రాత్రికాల సమయంలో ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా నా స్వన్నిధిని స్వబుద్ధిని తొలగించిన ఆయన నా ప్రవర్తన అంతటి అందుని అధికారానికి లోబరుచుకుంటున్నాను నా స్థానంలో నువ్వు ఉంటే ఎట్లా ఉపదేశిస్తావో నాతో మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో తండ్రి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పేతురు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచనము పేతురు రాసిన రెండో పత్రికలో మూడో అధ్యాయము తొమ్మిదో వచనంలో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే మారు మనస్సు అనే అంశం మీద ఈరోజు దేవుడు నాకు కొన్ని వాక్యాలు ఆయన చూపించిండు అవే ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో నేను ప్రకటిస్తున్నా ఏంటంటే ఎందుకు మన ప్రభు యొక్క రాకడా ఆలస్యం అవుతుందంటే ప్రతి ఒక్కరు నశించిపోకూడదు ప్రతి ఒక్కరు ఆయన రాజ్యంలో ఉండాలా ప్రతి ఒక్కరు ఆయన ద్వారానే పాపక్షమాపణ పొందుకోవాలా చూడండి ఒకడు లోకమంతా సంపాదించుకొని తన పానాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము కాబట్టి చూడండి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మన పాపాలు క్షమించబడతాయి ఆయన ద్వారానే మనకి విమోచన ఆయన ద్వారానే మనకి పరలోక రాజ్యానికి మార్గం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తండ్రి నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు కాబట్టి ఆయన ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేరు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనను ఒప్పుకోవాలా చూడండి పాపినేన నన్ను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిండు కాబట్టి నా నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు ఆ కలవరిశిలువలో నా పాపములను ఆ శిలువ మీద ఆ మీద మోసిండు ఆయన ద్వారానే నా పాప క్షమాపణ అని ఎప్పుడైతే మనుషులు గ్రహిస్తారు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువుని వాళ్ళ నోటితో ఒప్పుకుంటారో ప్రతి ఒక్కరు ఆయన ఎదుట సాగిల ఎప్పుడైతే చూడండి మారు పొందుతారో బాప్తిసం పొందుతారో వాళ్ళందరూ రక్షించబడతారు కాబట్టి వాళ్ళందరూ దేవుని రాజ్యంలో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు నశించిపోకూడదు ప్రతి ఒక్కరూ ఆయన ద్వారా రక్షింపబడాలా ఎందుకంటే అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అంత భయంకరమైన శిక్ష ఈ లోకంలో ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన ఎవరు ఆ శిక్ష అనుభవించకూడదని పాపం లేనివాడైన మన పాపములన్నీ తన మీద వేసుకొని చూడండి కీడంతా ఆయన అనుభవించి మనందరికీ మేలు చేసిండు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరూ ఈ మేలు పొందుకోవాలంటే ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలా అందుకే దేవుని అక్కడ ఆలస్యం అవుతుంది ఎందుకంటే ఆయన వచ్చిన దినము చూడండి భూమి ఆకాశము అన్ని కతిించిపోతాయి కాబట్టి ఆయన ఏ దినమున ఏ జామునా ఆయన ఈ లోకానికి వస్తాడో తెలియదు కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన ప్రణాళికలో ఆయన సంకల్పంలో ఆయన చిత్తంలో ఉన్నారు కాబట్టి రక్షింపబడిన వాళ్ళు కూడా ఆయనకి తగినట్టుగా నడుచుకోకపోయినా కూడా పాపం చేసినట్టే కాబట్టి మనం ఈరోజు ఎట్లా దేవునికి తగినట్లుగా ఉన్నామా ఆయనకి అనుగుణంగా మన జీవితము మన సాక్ష్యము చూడండి ఆ రీతిగా ఉందా లేదా అన్నది మనం పరిశీలించుకోవాలా పరీక్షించుకోవాలా కాబట్టే ఆయన అందుకే ప్రతి ఒక్కరు మారుమనసు పొందాలా అని ఎంతో దీర్ఘశాంతము కలిగి దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ రీతిగా ప్రతి ఒక్కరు మారుమనసు పొందాలా దానికి వేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పిండు లూకాసు వార్త అధ్యాయము పదకొండవ వచనంలో మరియు ఆయన ఇట్లనూ ఒక మనుషునికి ఇద్దరు కుమారులు కాబట్టి ఎందుకు చూడండి ప్రభు ఈ ఉపమానాలు చెప్పిండంటే ఈ ఉపమానాలు చదివినప్పుడు ఇప్పుడు మనం ఎట్లా దేవునికి దగ్గరగా ఉన్నామా దూరంగా ఉన్నామా దగ్గరగా ఉండడం అంటే ఆయనకు ఆయన ఆజ్ఞలను గైకొని మనం నడుచుకోవాలా ప్రతి విషయం నందు దేవునికి లోబడాలా ఆయన పట్ల భయము భక్తి మనం కనబరచాలా ఆయన పట్ల విధేయత కలిగి మనం ఉండాలా ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞల చొప్పున మనం నడుచుకోవాలా అలా ఉన్నప్పుడే మనం దేవునికి తగినట్లుగా ఉండగలము ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కాని వాటిని చూడకుండా యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు పోవాలా ఎందుకంటే మన ధైర్యము ఆయనే కాబట్టి కాబట్టి ఈ ఉపమానం దేవుడు ఎందుకు చెప్పిండంటే ఇద్దరు కుమారులు ఉండేవి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను కాబట్టి ఇందులో చిన్న కుమారుడు ఉన్నాడు పెద్ద కుమారుడు ఉన్నాడు కాబట్టి చిన్నవాడు తన తండ్రి దగ్గరకు వచ్చి తనకి ఏదైతే ఆస్తిలో భాగం ఉందో తన వంతు తన భాగము పంచిపెట్టమని ఈ కుమారుడు ఈ చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇక్కడ అడుగుతున్నాడు చూడండి కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని ఏదైతే తండ్రి ఆస్తి పంచిపెట్టిండో అదంతా సమకూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అంటే తండ్రి నివసిస్తున్న దేశము ఆ చుట్టుపక్కల ఎక్కడ కాకుండా చూడండి తన తండ్రిని విడిచి తన తండ్రికి ఎంతో దూరంగా తను వెళ్ళడానికి ఈ కుమారుడి ఇష్టపడ్డాడు ఆత్మీయంగా చూసుకుంటే మనము అంతే యసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నదంతా శరీరాస నేత్రాశ జీవపడము వీటి మనం ఎప్పుడైతే ఆసక్తి కలిగి మక్కువ కలిగి వీటి మనం ఎగిరపడతామో ప్రయాస పడతాము యసుక్రీస్తు ప్రభు కూడా మనం కూడా అంతే దూరంగా ఉన్నట్టు అన్నట్టు కాబట్టి ఈ కుమారుడు ఆ రీతిగా తనకు తండ్రిని అడిగి తండ్రి ఇచ్చిన ఏదైతే తన వంతు ఆస్తి పంచిపెట్టింది సమకూర్చుకొని తన తండ్రిని తన ఇంటిని విడిచి ఆ దేశాన్ని విడిచి ఎంతో దూర ప్రయాణము దూరదేశానికి వెళ్లి అచ్చట తన ఆస్తిని దుర్యాపారము వలన పాడు ఏదైతే తండ్రి దగ్గర తెచ్చుకున్న ఆస్తిని ఇవి కుమారుడు ఏం చేసిండు పాడు చేసిండు ఖర్చు చేసిన తర్వాత ఏదైతే తండ్రి ఆస్తి పంచిపెట్టిండో అదంతా సమకూర్చుకున్న ఈ చిన్నవాడు ఆ రీతిగా తండ్రిని తన తండ్రిని తన ఇంటిని తన దేశాన్ని విడిచి ఎక్కడో దూర ప్రయాణమై దూరదేశానికి వెళ్ళి అక్కడ తన తండ్రి ఏదైతే పంచిపెట్టిన ఆస్తిని విచ్చలవిడిగా ఖర్చు చేసిండు ఖర్చు చేసి తర్వాత ఇప్పుడు తన దగ్గర ఏమీ లేదు చూడండి ఆ తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి కాబట్టి తండ్రిని పంచిపెట్టిన ఆస్తి తన చేతిలో ఉన్నంత వరకు తనకు సుఖంగానే ఉంది ఆనందంగానే ఉంది సంతోషంగానే ఉంది ఏది కొదువైనట్టు కరువైనట్టు ఏది ఇబ్బంది అయినట్టు అనిపించలేదు ఎప్పుడైతే తన చేతిలో ఉన్న తన తండ్రి ఆస్తంత ఖర్చు ఇప్పుడు తన చేతిలో ఏమీ లేకుండా తనొక్కడే ఉండిండో ఇప్పుడు ఆ దేశంలో ఏమొచ్చింది గొప్ప కరువు వాడు ఇబ్బంది పడసాగి ఎందుకు దూరదేశము అక్కడ ఎవరూ తెలియదు చూడు కాబట్టి తన చేతిలో ఏమీ లేదు చూస్తేమో కరువు కాబట్టి తనకు ఆకలైనా తన అవసరాలైనా తీరాలంటే తన దగ్గర ఎంతో మట్టుకు డబ్బు ఉండాల ఆస్తి ఉండాలి కానీ తన తండ్రి ఇచ్చిన ఆస్తిని ఇతను ఏం చేసిండు పాడు చేసిండు ఖర్చు చేసిండు ఇప్పుడు ఏమైపోయిండు వట్టిగా మిగిలిపోయిండు ఈ రీతిగా ఉన్నప్పుడు చూడండి ఆ దేశంలో లుకాస్ వార్త పదిహేనో అధ్యాయము పదిహేనో వచనంలో వెళ్లి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరేను అతడు పందులను మిపుటకు తన పొలంలోనికి వాణిని పంపాను కాబట్టి ఎవడో ఒకడు దిక్కండు ఆ దిక్కైన ఎద్దకు ఆయన పోయిండు అక్కడ తను ఏం చేసిండు ఆ చేర్చుకున్నవాడు ఈ చిన్నవాడిని తన పందులను మేపుటకు తన పొలంలోకి వాణిని పంపించుకున్నాడు వాడు పందులు పొట్టు తిని తన కడుపు నింపుకున్న ఆశ గాని ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు కాబట్టి ఆ పందులు తినే ఆహారమైనా తినాలి అని ఆశ కలిగినా గాని ఆ ఆశ కూడా తీరటం లేదు ఎవడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తనకేమీ ఇయ్యలేదు చూడు తండ్రి నుంచి దూరం అయిపోయిండు ఈ లోకం పట్ల ఆశగలిగిండు ఆ రీతిగా తండ్రికి ఎంతో దూరంగా వెళ్ళిండు తన దగ్గర ఉన్నంత సేపు తన తండ్రి ఆస్తి సేపు బాగానే సుఖపడ్డాడు బాగానే ఉన్నింది ఎప్పుడైతే ఆస్తి అయిపోయిందో తను ఒంటరివాడైపోయిండో దేశం కాని దేశం నా అన్న వాళ్ళు లేరు కరు ఇతనికి తనకు అన్ని జరగాల చివరికి ఒక వ్యక్తి దిక్కయిండు అతను దగ్గరికి కూడా వెళ్ళిండు అతను తన పందులు మేపుకోవడానికి ఒక పనివాళ్ళలాగా పెట్టుకున్నాడు తండ్రి దగ్గరేమో బాగానే ఉన్నాడు తండ్రికి దూరం అయిపోయి ఈ లోకం పట్ల ఆశ కలిగి దాని కొరకు ప్రయాస ఇప్పుడు ఒక పనివాళ్లాగా అయిపోయాడు చూడండి అక్కడ పందులు తినే ఆహారం తినాలన్నా కాని అది కూడా తినలేని స్థితిలో ఇతను ఉన్నాడు అయితే బుద్ధి వచ్చినప్పుడు కాబట్టి ఈ కుమారుడికి ఎప్పుడు బుద్ధి వచ్చింది శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు బుద్ధి వచ్చింది ఈరోజు కూడా మనుషులు ఇట్లానే ఉన్నారు ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా గానీ ఎందుకు ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మనందరికీ తెలుసు ఆయన క్రీస్తు మహిమధైశ్వర్యంలో మన ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చేవాడు ఆకాశ పక్షులను చూడు అవి విత్తవు కోయవు కోట్లలో కూడా కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తుంటే వాటికన్నా మీరు శ్రేష్ఠులు మీరు అనేక పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు గారు అన్నది కాబట్టి ఎప్పుడైతే దేవునికి తగినట్టుగా మనం నడుచుకుంటాము దేవునికి తగినట్టుగా మన జీవితం ఉంటదు ఎప్పుడైతే మనము దేవుని ప్రకారంగా ఈ లోకంలో ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకుంటాము మనకు కష్టం వచ్చిన శ్రమ వచ్చిన ఆపదొచ్చిన అపాయం వచ్చిన కీడొచ్చిన రోగం వచ్చినా ఏదొచ్చినా మనల్ని విడవను ఎడబాయను అని చెప్పిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి మన పట్ల మన దేవుడు ఎప్పుడు కొనుకడు నిద్రపోడు చూడండి ఈ కుమారుడు అలాంటి ప్రేమ కలిగిన తండ్రిని విడిచి ఈ లోకం పట్ల ఆశ కలిగి తన తండ్రిని విడిచి తన దేశాన్ని విడిచి ఇప్పుడు మన తండ్రి అంటే యసుక్రీస్తు ప్రభు మన దేశం అంటే పరలోక రాజ్యమే కదా మన పౌరస్థితి అక్కడే ఉంది కాబట్టి మనం పరలోక సంబంధులము మనమందరం కూడా క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళము ఆయన మరణ భూస్థాపితంలో పాలు వాళ్ళము ఆయనతో కూడా పాతి పెట్టబడి సమాధి చేయబడి లేపబడిండో అలాగే ఆయనతో పాటు లేపబడి మనమంతా కూడా పరలోకమందు అందు కూర్చున్న వాళ్ళము మనందరి పౌరస్థితి దేవుడు పరలోకములో పెట్టిండు కాబట్టి మనమంతా కూడా క్రీస్తు వారసులము కాబట్టి మనమంతా ఆత్మ సంబంధములుగా ఉండాల్సిన మనము ఆ రీతిగా ఉండకుండా శరీరానుసారంగా శరీర ప్రకారంగా ఈ లోకానుసారంగా చూడండి మనము ఉంటే చూడండి అది మనకి ఎంత మాత్రము ఏ మాత్రము కూడా మేలు కలగదు కాబట్టి ఈ కుమారుడు కూడా శరీర సంబంధమైన కోరికలు ఆ యొక్క మనసు వల్ల తన తండ్రిని విడిచిండు తన తండ్రి ఆస్తి పంచిపెట్టమని ప్రాధాయపడ్డాడు ఆ రీతిగానే తండ్రి పంచిపెట్టిండు ఆ రీతిగానే తను అనుకున్నట్టు విడిచి వెళ్ళిండు తన తండ్రికి దూరంగా వెళ్ళిపోయిండు వెళ్ళిపోయి తన చేతుల్లో అన్ని అనుకూలంగా ఉన్నంతసేపు తనకు మంచిగానే అనిపించింది ఎప్పుడైతే తనకు అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉందో అప్పుడు ఇతనికి ఏమొచ్చిందంట బుద్ధి వచ్చిందంట కాబట్టి అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఆలోచిస్తాడు ఇప్పుడు ఎవరు గుర్తుకొచ్చిండో ఇతనికి తండ్రి గుర్తుకొచ్చిండు తన చేతిలో ఆస్తున్నంతసేపు తండ్రి గుర్తుకు రాలేదు ఇప్పుడు తనకి ఎప్పుడు గుర్తుకొస్తుండే తనకు తినడానికి కూడా ఏమీ లేని స్థితిలో తన జీవితం అంత నీచమైన స్థితికి దిగజారిపోయింది కాబట్టి అప్పుడు ఆలోచన కలిగింది తన తండ్రి అప్పుడు గుర్తుకొచ్చింది కాబట్టి అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది అంటే తండ్రి ధనవంతుడు ఐశ్వర్యవంతుడు ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు ఎవరికి కొద్దు లేకుండా సమృద్ధిగా ఆహారం ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచున్నాను ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది అన్నట్టు తన తండ్రి విలువ తన ఉన్న స్థితేదన్నట్టు కాబట్టి అప్పుడు జ్ఞాపకం వచ్చింది అప్పుడు బుద్ధి వచ్చింది ఆలోచన చేస్తుండ నా తండ్రి ఎంతో ధనవంతుడు ఐశ్వర్యవంతుడు ఎంతో మంది నా తండ్రి దగ్గర కూలి వాళ్ళు వాళ్ళందరికీ సరిపడా సమృద్ధి కలిగిన ఆహారం నా తండ్రి వద్ద ఉంది నేనేమో ఇక్కడ ఒక పని ఉన్నాను తినడానికి కూడా ఆహారం లేని చూడండి చచ్చిపోయే స్థితిలో ఉన్నానని ఆలోచన ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ మత వార్తలో ఏడో అధ్యాయం ఇరవై వచనంలో ఎప్పుడు మనకి బుద్ధి వస్తుంది అంటే యసు ప్రభు చెప్పాడు కాబట్టి ఈ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలియుంను కాబట్టి బుద్ధిమంతులు ఎవరు ఎవరికి స్వస్థ బుద్ధి ఉంటుంది నిబ్బరమైన బుద్ధి ఉంటుంది అంటే యశు ప్రభు చెప్పి మాటలు విని వాటి చొప్పున చేయువాడు అంటే అందుకే యాకోబ రాసిన పత్రికలో కూడా మొదటి అధ్యాయంలో ఉంటుంది మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు మీరు వాక్యాన్ని విని దాని ప్రకారంగా ప్రవర్తించు వారిన ఉండు ఎవడైనను వాక్యము వినుబడై ఉండి దానికి తగినట్లు లేకపోతే అద్దంలో తన సహజ ముఖమును చూచి మనిషిని పోలి ఉన్నాడు కాబట్టి ఎవరమైనా గాని ఎప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటాము ఎప్పుడూ దేవునికి తగినట్లుగా నడుచుకుంటాము ఈ లోకంలో ఉన్నంత కాలము మనం పరిశుద్ధంగా ఉంటాము ఈ లోకం మాలిన్యము మన మీద అంటించుకోకుండా ఉంటాము ఈ లోకస్తుల్ లాంటి స్వభావం అంటే కోపము ద్వేషము అసూయ ఈర్షలు కక్షలు ప్రతికారాలు, కలహాలు మత్సరములు కామత్వము జారత్వము లోపత్వం ఇవన్నీ ఈ లోక సంబంధమైనవి ఈ లోక సంబంధమైన వాటిల్లో ఉండే కనిపించే గుణగణ ఇవి ఇంకా మనలో కనిపిస్తున్నాయంటే మనకి ఇంకా ఏం కలగలేదంటే మారు మనసు లేదు బుద్ధి కలగలేదు అన్నట్టు ఎందుకంటే ఆయన మాటలు విని ఎవరైతే వింటారో వాటి చొప్పున చేయువాడు అది ఎవరైనా కావచ్చు చెప్పే నేనైనా కావచ్చు ఈ లోకంలో బిషపులైనా ప్రవక్తలైనా ఇరవై ఏళ్ళ సేవకుడైనా ఒక సంవత్సరం నమ్మినోడైనా నలభై ఏళ్ళోడైనా అరవై ఏళ్ళు అయినా ఎంత పెద్ద సంఘ కాపరైనా ఎంత పెద్ద మినిస్ట్రీ గలవాళ్ళైనా ఎంత ఆత్మీయంగా ఉన్నా గాని వాళ్ళు ఎవరైనా గానీ దేవుని మాటలు విని వాటి చొప్పున చేయకుండా ఉన్న ప్రతి వాడు బుద్ధిహీను పోలి ఉన్నాడు కాబట్టి బుద్ధిమంతులు ఎప్పుడవుతారంటే దేవుని మాటలు విని వాటి చొప్పున చేసిన వాడే కాబట్టి ఈ కుమారుడు ఎప్పుడు బుద్ధి వచ్చింది తన తండ్రి ఇంటిని విడిచి తన తండ్రిని విడిచి తన దేశాన్ని విడిచి ఈ దేశంగాని దేశంలో వచ్చి బాగా సుఖపడ్డాడు ఎప్పుడైతే కష్టం వచ్చిందో శ్రమ వచ్చిందో ఎప్పుడైతే తనకు ఎలాంటి నీచమైన స్థితికి వచ్చిండో అప్పుడు వస్తుంది బుద్ధి ఎందుకు నా తండ్రి చెప్పినట్టు నా తండ్రి మాట విని అక్కడే ఉంటే నాకు సమృద్ధిగా అన్ని బాగానే ఉండేది కదా అని ఈరోజు కూడా మనం కూడా అంతే దేవునికి దూరం ఆయన ప్రేమకు దూరమై ఆయనకు తగినట్లుగా జీవించకుండా ఆయనకు దూరంగా మనం జీవిస్తే ఖచ్చితంగా మన జీవితంలో మనకి కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి ఖచ్చితంగా మనము ఒక దినము ఎంతో దుఃఖపడతాము ఎంతో బాధపడతాము చూడండి కాబట్టి ఈ కుమారుడు కూడా ఎప్పుడు బుద్ధి వచ్చిందంటే తన తండ్రి తను ఉన్న స్థితిలో తన తండ్రి ఆలోచన చేసుకున్నప్పుడు బుద్ధి అంటే అలాంటి స్థితికి వెళ్ళినాకనే తన తండ్రి జ్ఞాపకం వచ్చింది మనం కూడా అంతే అన్ని మనకి సమృద్ధిగా అన్ని మనకి బాగా ఉంటే మనం దేవుణ్ణి అసలు లెక్క పెట్టము అసలు దేవుణ్ణి పట్టించుకోమన్నట్టు అందుకు దేవుడు మనల్ని ప్రేమించిన వాడు కాబట్టి చూడండి మనల్ని శిక్షిస్తుంటాడు శరీర సంబంధులైన తండ్రులే మనల్ని శిక్షిస్తున్నప్పుడు తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేసి ఈ లోకంలో ఏ నరుడు ఎవరు పొందని బాధ శ్రమ నిందలు అవమానాలు హింసలు చూడండి తన పాపం లేనివాడైనా కాని మన పాపంలన్నీ తన మీద వేసుకొని అంతగా బాధపడింది శ్రమ పడింది అంతగా తన రక్తాన్ని కార్చింది చూడు ఆయన దేవుడయుండి ఎవరు సమీపించరాన్ని తేజస్సులో ఉన్న దేవుడయుండి కూడా తన తాను రిక్తునిగా మార్చుకుంది మనిషిని పోలికగా పుట్టింది దాసుని స్వరూపం ధరించుకుంది కేవలము మనల్ని రక్షించుకోవడానికే ఎందుకంటే ఆయన ప్రేమ మన పట్ల అలా ఉంది కాబట్టి ఆ ప్రేమ పట్ల మన పట్ల ఉంది కాబట్టి అదే ప్రేమ త్రోవ తప్పితే మనల్ని సరిచేయడానికి ఒక శిక్షించేలాగా కూడా ఉంటుంది మన బిడ్డల్ని మనం శిక్షిస్తుంటాం కదా మన మాట వినకపోతే మనం చెప్పినట్టు వాడు చేయకపోతే కొట్టే వాళ్ళు ఉన్నారు తిట్టే వాళ్ళు ఉన్నారు కొంతమంది చెప్పించే వాళ్ళు కూడా ఉన్నారు చూడండి అలానే మన ప్రభు కూడా ఎందుకు మనల్ని శిక్షిస్తాడంటే ఎందుకు మనల్ని శ్రమల్లో నడిపిస్తాడంటే ఆయన విలువ ఆయన విధానం ఏందో మనం తెలుసుకోవాలని అప్పుడన్నా మనలో ఏం కలుగుతుంది పశ్చాత్తాపం కలుగుతుంది అప్పుడన్నా మనం మారుమోన్స్ పొందుతాం అప్పుడైనా నేను దేవునికి ఎంత వ్యతిరేకంగా విరోధంగా జీవిస్తున్నాను ఎంతగా దేవుని మాట విని నేను నడుచుకోవట్లేదు చూడండి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్న ప్రతి వాక్యాన్ని అన్ని వాక్యాలు మనం పాటించగలుగుతున్నాము ప్రతి వాక్య ప్రకారంగా మనం జీవించగలుగుతున్నాము అలాంటప్పుడు ఎలా మనం నిందారహితులవుతాం ఎలా మనలో కలంకము లేకుండా నిష్కలంకులుగా ఉండగలుగుతాం ఎట్లా మన ప్రవర్తన దేవునికి తగినట్టుగా ఉండగలుగుతుంది కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలా ఎందుకంటే దేవుని మాటలు విని వాటి చొప్పును చేయి వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు కాబట్టి ఈ కుమారుడు ఆ రీతిగా లేడు కాబట్టి తన తండ్రి మాట వినకుండా ఆ రీతిగా తన తండ్రికి దూరమై ఈ రీతిగా శ్రమ అప్పుడు ఆలోచన చేస్తున్నాడు చూడండి మత్త వార్త ఏడో అధ్యాయం ఇరవై వచనంలో మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పును చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిహీను పోలి ఉండెను కాబట్టి ఈ చిన్నవాడికి ఎప్పుడు బుద్ధి వచ్చిందంటే తన కొంత కష్టము కొంత ఆకలి విలువ తను ఏ స్థితిలో ఉన్నాడో ఎంతగా దిగజారిపోయిన స్థితికి తయారయ్యిండో అప్పుడు బుద్ధి కదా కాబట్టి దేవుని మాట విని వాటి చొప్పున మనం ఉంటేనే దేవునికి తగినట్టుగా మనం జీవించినట్టు మనం ఉపవాసాలు ఉండొచ్చు ప్రార్థనలకు వెళ్ళొచ్చు వాక్యం చెప్పొచ్చు వాక్యం చెప్పేదే లోకంలో అందరూ బైబుల్ పట్టుకునే చెప్తున్నారు కదా నేనైనా గాని ఈ చెప్పే గ్రూప్లో వాళ్ళు కావచ్చు ఈ లోకంలో ఎంతమంది లేరు కానీ అందరూ ఆయనకు తగినట్టుగా ఉన్నారా ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఆయన మాట ప్రకారంగా వాళ్ళలో ఎలాంటి హృదయంలో కావచ్చు ఆలోచనల్లో కావచ్చు తలంపుల్లో కావచ్చు వాళ్ళ నడవడికలో కానీ ప్రవర్తనలో గానీ ఎక్కడ కూడా చూడండి ఈ లోక సంబంధంగా లేకుండా ప్రతిదీ ఆయనకు తగినట్లుగా ఉండే వాళ్ళు చూడండి కాబట్టి మనం గ్రహించుకోవాలా మనం దేవుణ్ణిలో ఉంటున్నామంటే దానికి రుజువు ఏందంటే నువ్వు ఆయన మాట విని దాని ప్రకారంగానే ఆయన మొదటి నుంచి కూడా మన పట్ల ఆయన మాట సెలవిచ్చిన దేవుడు ఆదాము అవలకి ఫలం తినొద్దన్నది ఆయన మాట అప్పుడే వాళ్ళు దేవునికి తగినట్టుగా ఉన్నట్టు ఎప్పుడైతే ఆ ఫలం తిన్నాకేం చేసినారో ఆయన మాటకు లోబడలేదన్నట్టు కాబట్టి బుద్ధిహీనులు అన్నట్టు కాబట్టి పాపం చేయగలిగినారు ఆయన నుంచి దూరం అయిపోయినారు మరణంలోకి వెళ్ళగలిగినారు కాబట్టి ఎవరమైనా కానీ యసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడం అంటే యసుక్రీస్తు ప్రభుని వెంబడించడం అంటే యసుక్రీస్తు ప్రభుని ఆరాధించడం అంటే ఆయన మాట విని దాని ప్రకారంగానే ఉండాలి ఎందుకంటే సమూయాలు రాసిన పత్రికలు సమూయలు గ్రంథము మొదటి అధ్యాయము పదిహేను అధ్యాయంలో ఇరవై రెండవ అందుకు సమూయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన కాబట్టి దేవుడు ఆజ్ఞను ఒకడు అంటే ఒకడు నేనైనా కావచ్చు వినే మీరైనా ఈ లోకంలో ఎవరైనా కావచ్చు ఎహోవా సంతోషించినట్లు ఎప్పుడు దేవుడు మన పట్ల సంతోషంగా ఉంటాడు మనం ప్రార్థన చేసుకుంటేనో లేదా చర్చికి వెళ్తేనో లేదా దేవుని వాక్యం చెప్తేనో పరిచయ చేస్తేనో చాలా మంది అట్లనే ఉండి నేను దేవుణ్ణి సంతోషపరిచినారు అన్నారు కానీ అది మంచిదే కానీ వాటి అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఆయన ఆజ్ఞను గైకోనట ఆయన ఆజ్ఞలు అంటే ఈ యొక్క జీవగ్రంథంలో ఉన్న ఆయన మాట ప్రతిదీ నువ్వు గైకోనలా నీ సహోదరుడు పట్ల కోపమున్న ద్వేషమున్నా నువ్వు నరహంతకుడు అని బైబుల్ చెప్తుంది ఈరోజు సహోదరులు ఆ రీతిగా ఉన్నారా చూడండి ఒకరి పట్ల అసూయ ఒకరి పట్ల ద్వేషం ఒకరి పట్ల కోపము పగ ఒక మనిషిని దూరం పెట్టడం ఇవి కూడా దేవుని ఆజ్ఞలు గైకొనడం కాదు కదా నువ్వు మేలు చేసి నువ్వు కీడైనా అనుభవించి దేవుడు ఎదుటి వారికి మేలు చేయమన్నాడు నీ శత్రువుని ప్రేమించమన్నాడు చెప్పండి ఈరోజు అలా ఉన్నారా మనకు అనుకూలంగా మనకు అనుగుణంగా మనకి మనకుంటే వాళ్ళతోనే సాన్నిహితంగా ఉంటాము సా అనురాగంగా ఉంటాము ఆప్యాయంగా ఉంటాము గానీ మనల్ని ఎవరన్నా గాయపరిచిన కించపరిచిన లేదా మన పట్ల ఎవరికన్నా ఉన్న ప్రేమించగలిగే నిజంగా అలాంటి మనసు అలాంటి ప్రేమ ఉందా అలాంటప్పుడు నువ్వు ఎట్లా ఆయనని సంతోషపరిచిన వాడిపోతావు అపద్ధి కులమా కాదా చూడండి ప్రేమించమన్నాడు దేవుడు ఎన్నో మాటలు ఎన్నో ఆజ్ఞలు ఆయన ఈ లేఖనాల్లో సెలవిచ్చండి అటు అన్నిటి ప్రకారంగా మనం జీవిస్తున్నామా వాటన్నిటి ప్రకారంగా మనం నడుచుకుంటున్నాము పుట్టి ప్రార్థన చేసుకుంటేనో లేదా బైబుల్ చదువుకుంటేనో లేదా ఎవరి చేత ప్రార్థనలు పెట్టించుకుంటేనో వీటిల్లోనే మనం ఈ యొక్క మత్తులో ఉంటే కాదు కదా వాస్తవంలోకి రావాలి కదా వాస్తవం అంటే నేను ఎలా ఉన్నాను ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన వాక్య ప్రకారంగా ఆయనకి తగినట్లుగా ఉన్నాను దానికి రుజువు ఈ వాక్యాన్ని నువ్వు పాటించడమే అన్నట్టు పుట్టిగా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నేను పరిశుద్ధుణ్ణి నేను అన్ని దేవునికి బాగానే ఉన్నాను అనుకుంటే ఎట్లా అలా అనుకుంటే నీ సాక్ష్యం బాగుండాలి కదా నీ ప్రవర్తన బాగుండాలి కదా చూడండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను దేవుడు ఎప్పుడు మన పట్ల సంతోషిస్తాడంటే ఆయన ఆజ్ఞలను మనం గై అప్పుడే దేవునికి సంతోషం నువ్వు పాటలు పాడినా ఉపవాసాలున్నా చూడు ఎంత ఏదేది చేసినా గానీ అసలైనది ఆయన ఆజ్ఞలు గై కదా ప్రాముఖ్యత అదే కదా విధేయత అదే కదా భయము అదే కదా భక్తి అదే కదా దేవునికి లోపడ్డం అదే కదా దేవునికి తగినట్లుగా జీవించడం ఈ ఒక్క విషయం చేయకుండా ఇంకా మిగతా ఎన్ని చేసినా గాని అవన్నీ పైసోక అంటారు కదా మేడి పండు కాని చూడ్డానికి ఏమో బాగా అందంగా బాగా కనిపిస్తుంది లోపల చూస్తే పురుగులు ఉంటాయి అన్నట్టు చూడడానికి బాగానే కనిపించినా గానీ మన హృదయాలు కాని మన ఆలోచనలు కానీ మనం మన జీవితం కానీ ఎంత భయంకరంగా ఉందో అది ఎవరికి తెలుస్తుంది హృదయ రహస్యాలు ఎరిగిన యసుక్రీస్తు ప్రభు అక్కడికే తెలుస్తుంది కాబట్టి ఒకడు దహన బలులను బలులను ఆయన సంతోషించిన అంటే ఈ బలులు దహన ప్రార్థనలు ఇవే మనం ప్రార్థించే ప్రతి ప్రార్థనలన్నీ పరలోక రాజ్యంలో దేవుని సన్నిధికి చేరతాయి కాని అవి ఎట్లా ఉంటే దేవుడికి సంతోషము మనలో వేషధారణ ఉండి పైకి రూపము లోపల ఒక పైకి మంచిగా మాట్లాడుతూ లోపల వాడి కోపము ఈర్ష్యలు అసూయలు ద్వేషాలు కలహాలు మత్సరాలు శరీరాశలు జారత్వము లోభత్వము ఇవన్నీ ఉండి ఒకటిని క్షమించలేని హృదయం ఉండి ఉండి ఒకటి పట్ల నిన్ను నువ్వు తగ్గించుకోలేని స్థితిలో ఉండి ఇవేవి దేవునికి ప్రకారంగా ఉండకుండా నువ్వు ఎన్ని రోజులుండి ప్రార్థన చేస్తే ఎవరికి మేలు ఎన్ని రోజులు ఉపవాసాలుంటే ఎవరికి మేలు నువ్వు ఎంత పరిచయ చేసినా దేవుడు ఇష్టపడతాడు ఎప్పుడు ఇష్టపడతాడు ఆయన ఆజ్ఞలు గై కాబట్టి మొదట మనం చేయాల్సింది మారు మనసు పొందడం అంటేనే అదే కదా అయ్యో నేను దేవునికి తగినట్లుగా లేనే ఈ లోక సంబంధంగా నేను తయారైపోయినాను ఈ లోక సంబంధంగా ఆలోచిస్తున్నాను ఈ లోకస్తుల్ లాంటి జీవితం నేను కలిగి ఉన్నాను ఈ లోకస్తులు ఎలాంటి విధానాల్లో ఉన్నారో నేను అలానే ఉన్నాను వాళ్ళకి నాకు ఏం తేడా లేదే రక్షణ పొందలేని వాడు ఉన్నాడు రక్షణ పొందిన నేను ఇట్లానే ఉన్నాను అన్యజనుడు అట్లనే ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుతో పాటు నేను కూడా లేపబడి ఆయనతో పాటు పరలోకం కూర్చున్న నేను ఇట్లనే ఉన్నాను వాడికి నాకు తేడా అయింది ఈ లోకంలో ఉన్న వాళ్ళకి నాకు తేడా అయింది కానీ మనల్ దేవుడు తేడా చేసిండు కదా ఈ లోకంలో నుండి మనల్ని వేరుపరిచిండు కదా ఆ వేరుపరిచిన విధానం నీ ద్వారా కనబడాలి కదా చూడు అట్లా కనపడకుండా ఉంటే అది ఎవరికి మేలు మారు పొందడం అంటేనే ఆయనకు తగినట్లుగా ఆయన ఆజ్ఞలు గై నువ్వు జీవిస్తుంటే ఆయన సన్నిధిలో ఉండి ఆ రీతిగా ఆయన దగ్గర నీ తప్పులు అపరాధములు పాపములు ఒప్పుకొని నిన్ను నువ్వు సరిచేసుకొని ఆయన ద్వారా పాపక్షమాపణ పొంది ఇక మీదట ఆయన ఆజ్ఞలు గై నడుచుకోవడమే కదా మారు పొందడం అంటే అందుకే కదా ప్రతి సంఘానికి ప్రకటన గ్రంథంలో దేవుడు మీరు మారు మనసు పొందండి మారు మనసు పొందండి అని చెప్పింది అంటే ఆ సంఘం మొదట బాగానే ఉంది చివరికి చెడిపోయింది అన్నట్టు ఈరోజు కూడా మనుషులు మొదట బాగానే ఉంటున్నాము చివరికి వచ్చేళ్ళకి అంతకంతకు చెడిపోతున్నారు అన్నట్టు మనుషులు చెరుపుకొని అపవిత్రంగా ఆలోచిస్తూ చూడు హృదయం అన్నిటికన్నా ఘోరమైంది మోసకరమైనది అన్నాడు అదే హృదయం దేవుని ఆలయం లాంటిది కాబట్టి దాంట్లోకి నాశనకరమైనవన్నీ అంటే ఒక మనిషి పట్ల కోపము ద్వేషము కక్షలు కలహాలు చూడు ఇవన్నీ తమ హృదయంలోకి తెచ్చుకొని ఈ పవిత్రమైన స్థలాన్ని ఏం చేస్తున్నారంటే అపవిత్రపరుస్తున్నారు కాబట్టి దేవుడు చెప్తుడు ఆలోచించుమని చెప్తున్నాడు ఈరోజు మనం చేయాల్సింది కూడా అదే మనం దేవుని సన్నిధికి రావడం అంటేనే అది మన కష్టాలు బాధలు శ్రమలు చెప్పుకుంటాం మంచిదే బట్ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది నేను ఎట్లా ఆయనకు తగినట్లుగా ఉన్నానా లేనా ఈ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ గడిచిన కాలం అంతాలో నేను ఎక్కడన్నా ఆయన అజ్ఞలను గై కొనకుండా హరితిగా జీవించకుండా నేనేమైనా తప్పిపోయినా అది ఆలోచన చేసి దేవుని సన్నిధిలో అడగాల మొదట కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే అది తప్ప మగతాయన్నీ చేస్తాం అప్పుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఈ కుమారుడు వచ్చి నా ఆస్తి పంచిపెట్టంటే పంచిపెట్టండు కదా ఈరోజు కూడా నువ్వు ఏడుస్తావు కన్నీళ్ళు ఏడుస్తావు ప్రార్థిస్తావు కాబట్టి నీకు ఇస్తుండే తప్ప నువ్వెలా ఆయనకి తగినట్లుగా ఉండాలని తండ్రి ఆశించిండో ఆ రీతిగా ఉండలేకపోతున్నాం ఎందుకంటే మనకి మనమే బుద్ధిమంతులము జ్ఞానులము అన్నిట్లో మనం బాగానే ఉన్నాము మనలో ఎలాంటిది లేదు అన్న ఆలోచనే ఈరోజు మనిషిని దేవుడి నుంచి అంతగా దూరపరుస్తుంది అన్నట్టు కాబట్టి ఇది మనం ఆలోచన చేయాలి ప్రతి దినం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఈ దినం నేను దేవుని పట్ల ఏ విషయంలో తొలగిపోతున్నాను ఈ దినం దేవుని పట్ల ఏ విషయంలో నేను ఆయనకి తగినట్లుగా లేకపోయినాను ఏ విషయంలో అబద్ధం ఆడినాను అబద్ధం ఆడేది కూడా పాపమే కదా కానీ నోటికి మనం ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా అబద్ధాలు ఆడేస్తున్నాం అబద్ధానికి జనకుడు ఇప్పుడు అబద్ధాలు ఆడేవాళ్ళు నేనైనా ఎవరు అయినా ఎవరు అపవాది సంబంధం దేవుని సంబంధం కాదు చూడు నేను దేవుణ్ణి నమ్ముతున్నాను వెలుగులో ఉన్నానని చెప్పుకుని ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే చూడండి ఆలోచించము బలు అర్పించట ఆజ్ఞను గైకొనటయు కాబట్టి దేవునికి ఏది ఇష్టమంట ఆజ్ఞను గైకొనిటయు పొట్టేళ్ళు కొవ్వు అర్పించట కంటే మాట వినటయు శ్రేష్టము కాబట్టి శ్రేష్టమైనది అర్పించాలా ప్రభువ అంటారు నువ్వు చేసిన ఉపమానాలకు నేనేం చేయాలా ఏం చేయాల్సిన అవసరం లేదు మన బ్రతికు దినములంతా ఆయన మాట వింటే అదే శ్రేష్టం నేను పదివేలు తీసుకొచ్చి ఒక టీవీ ప్రోగ్రాన్ స్పాన్సర్ చేస్తేనో లేదా నాకు వచ్చిన ఆస్తులు వచ్చి ఇరవై ఇవన్నీ బాగానే ఉంటే వాటిలో దేవుడు వాటి కోసం ఆ దేవుడు సెలువుల్లో వేలాడింది వాటి కొరకు ఆయన అంతగా బాధపడింది శ్రమ పడింది ఏదో దేవుడు నా పట్ల చెప్పి కృతజ్ఞతగా నలుగురిని పిలిపించుకొని వాళ్ళకేదో ఫుడ్ పెట్టి ఏదో చిన్న దేవుడికి నాలుగు మాటలు చెప్పేసి నా పట్ల ఇలా చేసిండు నన్ను ఇలా ఉన్నప్పుడు ఇలా మార్చిండు అంతటితో చెప్పేసి వదిలేసేది కాదు కదా అసలైంది శ్రేష్టము ఆయన మాట వినడం కదా అది అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడు మన పట్ల ఇది మనం ఆలోచన చేయాల్సింది ఈ రోజు ఇది చెయ్యరు మనుషులు ఎందుకంటే ఆయన మాటలు ఏవి కూడా మనం చేస్తే మన హృదయం నొచ్చుకోదు ఒక ధనవంతుడు వచ్చిండు పర్లోక రాజ్యంలో నేను గొప్పవాడిని ఏమవాలంటే ఆజ్ఞలుగా అయికోనమని చెప్పిండు యేసుక్రీస్తు ప్రాభు నేను అన్ని ఆజ్ఞలు గైకోండాలంటే నీ వెళ్ళి నీ ఆస్తిని నమ్మి నన్ను వెంబడించంటే ముఖం మార్చుకొని వెళ్ళిపోయింది ఎందుకు ఆ మాట వినడం కొద్ది కష్టమైందన్నట్టు మనం కూడా కొన్ని విషయాల్లో మనల్ని మనం తగ్గించుకోలేము మనలో గర్వం వస్తుంటది అహం వస్తుంటది మనలో ఎన్నో వస్తుంటాయి అన్నట్టు ఎందుకు శరీర సంబంధమైన జీవితం కాబట్టి కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎన్ని ఇచ్చినా ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఏం చేసినా గానీ నువ్వు ఆయన మాట వినకపోయిన వాడివైతే వినకపోయిన వాళ్ళైతే ఆయన ఆజ్ఞలు గై నువ్వు ఏది అర్పించినా ఎంత ఉన్నా ఏం చేసినా దేవునికి మన సంతోషం ఉండదు ఎప్పుడు ఆయన సంతోషిస్తాడంటే మనం ఆయన ఆజ్ఞలు గై ఆయన మాట విన్నప్పుడు అదే శ్రేష్టం కాబట్టి నువ్వు ఎండి ఇచ్చినా బంగారం ఇచ్చిన నీ ఆస్తి ఇచ్చిన ఎన్ని ఇచ్చిన నువ్వు ఆయన మాట వినకపోయిన వాడివైతే ఏం సుఖం ఆజ్ఞాతిక్రమమే పాపం కదా పాపం వలన వచ్చి జీతం మరణం అన్నట్టు ఇది నీకేం మేలు ఆయన నీ పట్ల ఉన్నందుకు ఆయనకేం లాభం కాబట్టి ఇరిమియా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు పదమూడో అధ్యాయము పదిహేడవ వచనంలో అయినను చూడండి మీరు ఆ మాట విననులని ఎడల మీ గర్వమును బట్టి అంటే మాట వినని వాళ్ళందరికీ ఏముంటది గర్వం ఉంటద అంటే తిరుగుబాటుతాను నేను చాటున ఏడ్చుడును అంటే దేవుడు కూడా బాధపడతాడు ఎప్పుడు మాట వెనకపోతే అందుకే కదా ఈ సవులును ఎన్నికలేని ఎలాంటి వాడిని నేను తీసుకొచ్చి నా స్వాస్థ్యానికి రాజుగా ఇతన్ని పెడితే నేను చెప్పినట్టు చేయమని వెళ్ళి పంపిస్తే ఇతను ఏం చేసాడు ఈరోజు మనల్కి దేవుడు ఇచ్చిన ప్రకారంగా మనం ఏం చేస్తున్నాం చూడు అప్పుడు దేవుడికి ఎట్లా ఆనందం ఉంటది మన పట్ల ఎంత కాటికి మన ఆనందము మన సంతోషం మన కష్టాలు మన బాధలు మన ప్రార్థిస్తున్నాం గాని ఏ రోజన్నా దేవుడు ఆనందంగా ఉండాలా నా పట్ల ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని తండ్రి సాక్ష్యం ఇచ్చిండే కదా మన ప్రభు పట్ల ఈరోజు నీ పట్ల దేవుడు ఆనందించేలాగా నీ సాక్ష్యం బాగుందా నీ జీవితం బాగుందా నీ హృదయ స్థితి బాగుందా చూడు అలా మనుషులు ఈరోజు అలానే ఉన్నారు ఆయన ఆనందించేలాగా మన పట్ల ఆయన సంతోషించేలాగా ఎప్పుడు సంతోషిస్తాడంటే విధేయత అన్నట్టు అంటే మాట వినడమే విధేయత అన్నట్టు మాట వినకుండా ఎన్ని చేసినా అది ఓవర్గా ఉంటది మనుషులు ఓవర్ చేస్తారు కదా అది ఓవర్ చేసినట్టు ఉంటది అది ఎవడికి ఎవరికి ఎంత మాత్రమో ఏ మాత్రమో అది ప్రయోజనకరం కాదన్నట్టు మనుషుల ముందు ఓవర్ చేస్తారు కపటంగా ఉంటారు పైకి ఒకలాగా లోపల ఒకలాగా పైకి మంచిగానే మాట్లాడతారు లోపలంతా చెడుతనమే ఉంటది లోపలంతా కుళ్ళు కుట్రలు అసూయలు ద్వేషాలు పైకి బాగానే మాట్లాడతారు నవ్వుతానే మాట్లాడతారు మంచిగానే మాట్లాడతారు కానీ హృదయ స్థితి బాగుండదు చూడు కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన మాట విననల్లని ఎడల మీ గర్వమును బట్టి గర్వమే కదా మాట వినకపోతే బిడ్డలకు ఏముంటుంది వీడు మాట ఇంట్లో దీడికి ఎంత గర్వంలా అంటాం అంటామా లేదా వీడు నాకెందు ఉన్నవాడు నేను చెప్తే వీడు మాట ఇంట్లో దీనికి ఎంత గర్వం వచ్చింది ఎంత అహం వచ్చింది అంటాం ఇప్పుడు నువ్వు నేను ఈ లోకంలో ఉన్నవాడు ఎవడు ఎన్నిక లేనివాడు యోగ్యత లేనివాడు ఈ లోకంలో ఎందుకు పనికిరాని మనల్ని ఆయన విలువ పెట్టి ఎంత విలువ ఇచ్చిండు ఈరోజు నీకు ఇస్తున్నాడా భార్య ఇస్తున్నా భర్త ఇస్తుండ కుటుంబ సభ్యులు ఇస్తున్నాడా నీ తోటి సేవకులు సహవాసగాలు ఈ లోకంలో ఉన్నవాడు ఎవడు ఇస్తుండ నీకు విలువ ఎవడు నీ పట్ల అంతగా ఆదరణ చూపిస్తుండ ఎవరు నీకు అన్ని వేళలా తోడుగా ఉంటున్నారు చూడు ఈ రోజుల్లో భార్య ప్రేమైనా భర్త ప్రేమ అయినా పిల్లల ప్రేమైనా తోటి సహవాసంలో ఉన్న వాళ్ళ ప్రేమైనా ఎవరి ప్రేమ అది నిజంగా ఉంది అంతా అబద్ధికులు వేషధారకులు చూడు కనపడడానికి నవ్వుతానే ఉంటారు బాగానే ఉంటారు కానీ హృదయ స్థితి బాగుండదు హృదయంలో ఆ వ్యక్తి పట్ల వాళ్ళ అభిప్రాయం బాగుండదు ఇదంతా ఏంటంటే వేషధారణ అన్నట్టు మేడి చూడడానికి బాగా కనిపిస్తుంది లోపల ఎట్లా భయంకరంగా ఉంటదో మన జీవితాలు మన హృదయ స్థితి కూడా అంతే భయంకరంగా ఉంటది కాబట్టి చూడండి గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును యహోవమంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయుచు కన్నీరు విడిచుచు నుండిను ఎందుకు దుఃఖమన్నట్టు ఆయన మాట వినాలనే దేవుడు ఆజ్ఞ మొదటి నుంచి ఆదాము అవ్వలకాన్నించి ఆయన ఈ లోకానికి తిరిగి వచ్చే దినం వరకు మొదటి నుంచి ఆయన ప్రణాళిక ఆయన ఉద్దేశము ఆయన చిత్తంలో ఏం మార్పు లేదు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఆయన పనిముట్టలుగా చేయబడిన ప్రతి ఆయనని కొనియాడాలా ఆయనకి లోబడాలా ఆయన పట్ల విధేయత కలిగి ఉండాలా ఆయన పట్ల భక్తి భయం కలిగి ఉండాలా ఆయనకి తగినట్టుగా ఆయనకి ఇష్టప్రకారంగా జీవించాల ఇది దేవుని ఉద్దేశం ప్రతి ఒక్కరి పట్ల అవి జరిగిన తర్వాత నువ్వు సేవ చేయి స్వార్థ పరిచర్ చేవైనా చేయి ఇవేవి చేయకుండా నీ సేవ సాక్ష్యం బాగుండదు నీ గురించి నలుగురు మంచిగా చెప్పరు నువ్వు బైబిల్ పట్టుకోపోతే ఎవరికి స్ఫూర్తి యేసుక్రీస్తు ప్రభు వల్ల స్ఫూర్తి ఆయన శిష్యులు అపోస్తుల వల్ల స్ఫూర్తి ఉంది ఎందుకు వాళ్ళ జీవితాలు మనం చూస్తున్నాము వాళ్ళ ప్రయాసం చూస్తున్నాము వాళ్ళు ఎట్లాగా దేవుని మన పట్ల ఏముంది స్ఫూర్తి మనల్ని ఆదర్శంగా తీసుకోవడానికి అలా నిన్ను నన్ను ఆదర్శంగా తీసుకోకపోతే ఎట్లా వాళ్ళని మనం ప్రభు చేంతలోకి నడిపిస్తాం వాళ్ళలాగా మనం ఒకలాగానే ఉంటే తేడా ఉండాలి కదా చదివేవాడికి చదవనవాడికి పాపికి పరిశుద్ధుడికి మంచికి చెడుకు తేడా ఉన్నట్టు మనకి ఈ లోకంలో ఉన్న వాళ్ళకి మనకి కూడా తేడా ఉండాలి కదా ఆ తేడా కనిపిపోతే వాడొకటే నువ్వొకటే కదా కాబట్టి దేవుడు కూడా కన్నీరు విడుస్తాడు కాబట్టి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి పౌలు యకస్వి సంఘంలో చెప్తున్నాడు ఎప్పుడు దుఃఖపడతాడంటే ఇదే ఆయన మాట విననల్లకపోవడం వల్ల ఆయన ఆజ్ఞలు గై కొన దేవుడు దుఃఖపడతాడు అన్నట్టు ఎందుకంటే నేను పాపులనైనా వీళ్ళ ఆ కలవరిసిరులో అంతగా ప్రాయాస అంతగా నా ప్రాణాన్ని త్యాగం చేసి నా రక్తాన్ని కాల్చి విలువ పెట్టి వీళ్ళని నా సొత్తుగా నా స్వాస్థ్యంగా నా రాజ్యానికి హక్కుదారులుగా వారసులుగా నేను మార్చుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు నా మాట వినడం లేదు నా ఆజ్ఞలు గై లేదు వాళ్ళ ఇష్ట వాళ్ళ హృదయస్థితి ప్రకారంగా వాళ్ళ విధంగా ఉన్నారు అప్పుడు దేవుడు ఎట్లా మనల్ని ఇష్టపడతాడు కాబట్టి దుఃఖపడతాడు కాబట్టి మనం ఎవరుమైనా గానీ ఆయన విమోచన దినం ఎప్పుడంటే ఆయన రాకడ దినమే కదా అందుకే కదా దేవుడు రావడానికి ఎంత ఆలస్యం చేస్తాడు ఎంత ఓపిక కదా ఎక్కడ చూసినా అక్రమము అన్యాయము దుర్మార్గము అపవిత్రత మనుషుల్లో స్వార్థము కానీ వీళ్ళందరూ మారుమనిసు పొందాలా అంటే ఒకసారి వీళ్ళు ఏం చేయాలా ఆలోచించాలా ఆలోచిస్తేనే జీవితాలు మారుతాయి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఎలా కదా నువ్వు మొదట స్థితిలో ఉన్న ప్రేమ మరలా కనబరచుమని చెబుతాడు ఎందుకు చెప్తాడు మొదటలో ఉన్న నీ స్థితి నీ ప్రేమ ఇప్పుడు లేదన్నట్టు అప్పుడులో నువ్వు నా ఉన్న ఆలోచన ప్రయాసము ఇవి ఇప్పుడు నీలో లేవన్నట్టు ఏమైపోయినావు ఈ లోకంలో కలిసిపోయినావు అన్నట్టు ఈ లోకంలో నుండి వేరు పరిస్తే నువ్వేం చేస్తున్నావు నువ్వు దేవునితో కలిసి ఉండాలి కాని ఈ లోకంలో కలిసిపోయినట్టు కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ చిన్నవాడికి ఎప్పుడు బుద్ధి వచ్చిందంటే ఈ కష్టం అన్నట్టు ఈ బుద్ధి అనే పదం గురించి ఇన్ని వాక్యాలు చెప్పాల్సి వచ్చింది ఆయన మాటలు విని వాటి చొప్పున చేయివాడే యశుప్రభు మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు ఆ బండ అంటే ఏసుక్రీస్తు ప్రభువే ఆ పునాది ఆ మూలరాయి మన తలకు మూలరాయి యేసుక్రీస్తు ప్రభువే కదా ఆయన మాటలు విని వాటి చొప్పున చేయకపోతే పాపంలో ఉంటే ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యానికి బోలేవన్నట్టు రక్షింపబడి కూడా ఏం కాబట్టి చూడండి నేను లేచి ఆలోచన చేస్తుండే ఇప్పుడు నా తండ్రి దగ్గర అందరూ మంచిగానే ఉన్నారు సమృద్ధిగా ఆహారం ఉంది నేనేమో ఇక్కడ చచ్చిపోయే స్థితిలో కాబట్టి ఇప్పుడు నేనేమో ఆలోచన చేస్తున్నాను లేచి ఎక్కడ నేనున్న స్థితిలో నుంచి లేచి నా తండ్రి యొక్కకు వెళ్ళి తండ్రి చూడండి నేను పరలోకమునకు విరోధముగాను అంటే పరలోకము అనే పదం ఇక్కడ ఎందుకు వాడుతుండే మనమంతా కూడా పరలోక సంబంధులం కాబట్టి విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని పాపము తండ్రిని విడిచి తన తండ్రి దగ్గర ఉన్నంతసేపు బాగానే ఉన్నాడు ఎప్పుడైతే లోకం పట్ల ఆశ కలిగిందో అప్పుడు తండ్రి నుంచి దూరం అయిపోయింది కాబట్టి అది పాపమే కదా కాబట్టి నేను నీ పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అంటే ఏమొస్తుంది సిగ్గుపడాల్సి వస్తుంది ఆ రోజు యశప్రభు కూడా ప్రభు నీ నామంలో ప్రవచించలేదా నీ నామంలో అద్భుతాలు చేయలేదా నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టలేదంటే అక్రమం చేయి నా యొద్ద నుండి పోండి నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అన్న ఎందుకు ఎరగలేదంటే ఏ రోజు కూడా ఆయన ఆజ్ఞ నువ్వు ఆయన మాట వినలేదు కాబట్టి అది అక్రమము అన్యాయము మోసము అన్నట్టు దేవుణ్ణి పొడిచిండ్రు పక్కలో కొంతమంది వ్యక్తులు ఆయన పక్కలో పొడిచిండ్రు బలెంతో మనము ప్రతిదినం పొడుస్తూనే ఉంటాం కదా ప్రతిదినము ఆయనను పొడవడం అంటే ఏంది వెన్నుపోటు పొడడం అన్నట్టు మనకిచ్చిన రక్షణ పట్ల మనం ఉండము మన ఈ రీతిగా ఉన్న వాళ్ళందరూ ఆయనను పొడిచేవాళ్లే కదా కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలా ఈయన ఆలోచన చేస్తుండే నీ ఎదుట పాపం చేసి ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను అంటే సిగ్గుపడాల్సి వస్తుందన్నట్టు కా నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదననుకోని లేచి తండ్రి వద్దకు వచ్చను తను ఏమనుకుంటుండ తాను కుమారుడు అనిపించుకునే యోగ్యత నాకు లేదు ఒకప్పుడు నింది బాగానే ఇప్పుడు ఎందుకు లేదంటే తండ్రిని విడిచి రావడం వల్ల నేను కుమారుడిని అనిపించుకోలేను గాని నా తండ్రి దగ్గర ఎట్టయితే ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారో పని వాళ్ళు ఉన్నారో వాళ్ళలో ఒకడులాగా నన్ను పెట్టుకోమనైనా సరే ఆయనతో చెప్పి ఆయన వద్ద ఉండాలని ఆశ కలిగింది కాబట్టి ఆలోచన చేసి ఇప్పుడు ఏం చేసిండు తండ్రి వద్దకు వచ్చాడు లూకాసు వార్త అధ్యాయం ఇరవేచును వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు అంటే దగ్గరకు రాలేదు అంటే ఈ తండ్రికి ఏం కలిగి ఉంది ప్రతి దినము ఈ తప్పిపోయిన వాడు ఈ చిన్నవాడు ఎప్పుడు తన మనసు మార్చుకొని నూతనంగా మారి మరలా నా యొద్కు వస్తడని ఈ తండ్రి ఏం చేస్తాడు రెండు కళ్ళు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు అందుకే కదా మారు మనసు పొందవాలని దీర్ఘశాంతం ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు మన పట్ల అట్లాంటి ఆలోచనే ఉద్దేశంతోనే ఉన్నాడు నేను అన్ని బాగానే ఉన్నాను అన్ని కరెక్ట్గా ఉంటాను అనుకుంటే దానికి దేవుడు కూడా మనుషులు నేను చేయలేడు కదా నువ్వు బాగానే ఉన్నావు అన్ని కరెక్ట్గా ఉంటే నీ జీవితం బాగుండాలి కదా నీ సాక్ష్యం బాగుండాలి కదా దాన్ని బట్టే కదా రుజువు ఉట్టిగా నేను బాగానే ఉన్నాను బాగానే ఉన్నానంటే ఎట్లా కాబట్టి వాడింకా రాకమునిపే దూరంగా ఉన్న కుమారుణ్ణి ఎవరు చూసినరు ఈ తండ్రి చూచి కనికర కదా యేసుక్రీస్తు ప్రభులో ఉన్న అతి ప్రాముఖ్యమైన గుణంలో ఇదే ఆయన జాలి దేవుడు కనికరం దేవుడు కాబట్టే మన అపరాధముల చేత పాపముల చేత చచ్చినవారమై ఉన్నప్పుడు సైతము ఆయన ప్రేమ చేత ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనల్ని రక్షించుకుంటాం ఆయన ఎద్దకు వచ్చిన వాళ్ళు కుంటివారు గుడ్డివారు మూగవారు చెవిటి వారు ఎవరిని త్రోసివేయాల దేవుడు చూడు ఎందుకంటే ప్రతి ఒక్కరి పట్ల ఆయనకి ఏముందంటే ఆయనకి కనికరం ఉంది ఆయన దగ్గరికి రావాలనే ఇప్పుడు కూడా ఆయన రెండు బాహువులు చాపి ఈ లోకం మీద చూపిస్తుండే వచ్చి ఎవరు వచ్చి నన్ను హత్తుకుంటారా అంటే హత్తుకోవడం అంటే దేవుని దగ్గరికి రావడం మొదట నీ పాపాలు విడిచిపెట్టడం రెండవది నిన్ను నువ్వు మార్చుకొని ఇక మీదట ఆయనకి తగినట్లుగా జీవించడం అంటే ఆయన హత్తుకొని జీవించడం అన్నట్టు అంటే అది ప్రార్థనా పూర్వకంగా వాక్య ధ్యాన ఈ లోకంలో నువ్వు జీవించే జీవన విధానం అన్ని ఆయన లేఖనాల ఉంటేనే నువ్వు హత్తుకొని దేవుని దగ్గర ఉన్నట్టు లేదంటే హత్తుకొని ఉన్న రొమ్మున బొడిచే వాళ్ళగా ఉన్నట్టు అన్నట్టు అట్టబొడిచే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి గుంపులో మనం లేదన్నది మనల్ని మనం పరిశీలించుకోవాలన్నట్టు కాబట్టి చూడండి వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికెర పడి పరిగెత్తి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని చూడు ఆయనకి అంతా ఎప్పుడైతే ఈ కుమారుడు ఆలోచన చేసి తండ్రి దగ్గరకి ఈతను ఏమనుకున్నాడు నేను పోయి నా తండ్రి దగ్గర నీ కుమారుడిని అయినా నేను అనిపించుకోవడం నాకు లేదు నీ పనివాళ్ళు ఒక పనివాడిగా ఉంటాను అని నా తండ్రిని ఒప్పించుకొని ఎట్లాగైనా ఆయన దగ్గర ఉండాలని ఈతను ఆలోచన చేస్తే దూరం నుంచి కుమారుడు రాకమునిపే చూసి ఈ తండ్రి ఏం చేస్తాడు పరిగెత్తుకొని కుమారుణ్ణి కౌగిలించుకుంటాను చూసిన వారు అది యేసుక్రీస్తు ప్రభు ప్రేమ అది మనలో కనిపించదు అలాంటిది ఆయనలో తగ్గింపు ఉంది కానీ మనలో ఉండదు అన్నట్టు ఏ విషయంలో ఎక్కడ కూడా మనం తగ్గం తగ్గించుకోవడం అంటేనే సాత్వికంతో దేవుని మాట విని లోబడడం అన్నట్టు అది తగ్గింపు జీవితం ఉట్టిగా తగ్గింపు అంటే లోకంలో గనపరిచే కాదు మనుషులు ఎవరైనా గానీ తగ్గించుకోవడం అంటే ఆయన వాక్యము ఆయన మాట ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చిందో నిన్ను నువ్వు తగ్గించుకొని ఆ మాటకు లోబడి విధేయత చూపించడమే తగ్గించుకోవడం అట్లా తగ్గించుకుంటే అందరి జీవితాలు బాగానే ఉంటాయి ఈ లోకం కూడా బాగానే ఉంటుంది చూడండి అప్పుడు కుమారుని ముద్దు పెట్టుకున్నాడు ఎంత ప్రేమ కదా చూడండి అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి కాబట్టి ఇది రక్షణకు సాదృశ్యం అన్నట్టు మారు మానసు వస్తేనే అది రక్షణ వచ్చేది కాబట్టి చూడండి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి కొవ్వ దోడను తెచ్చి వధించుడి మనం తిని సంతోషపడదు పాపి అయినా రక్షించబడితే పరలోకంలో ఎంత ఆనందం ఉంటుందో ఈ తండ్రి నా బిడ్డ నాకు విరోధంగా దూరంగా వెళ్ళిపోయి మరలా వచ్చిండు కాబట్టి ఎంత సంతోషపడుతుడు ఎంత ఆనందపడుతుడు అంటే తప్పిపోయినది అంటే మారు మనసు పొంది దేవుని దగ్గరికి మనం ఎప్పుడైతే తిరుగుతామో దేవుడు అట్లా సంతోషిస్తుడు కానీ మన దౌర్భాగ్యం ఏందంటే మనల్ని మనము ఈ విషయంలో తప్పు మనలో ఉంది ఈ విషయంలో నాలో లోపం ఉంది ఈ విషయంలో దేవునికి తగినట్లుగా నేను లేను అని ఒప్పుకోవడంలో మనల్ని మనం చాలా కష్టపడాల్సి వస్తుంది దేవుని వాక్యం వచ్చినా ఆ చెప్పిన దూరం పెడతాం అన్నట్టు మన బుద్ధి మార్చుకోం మనం బుద్ధి తెచ్చుకోం ఎందుకు మనకి కటినంగా అనిపించింది కాబట్టి మనకి ఏమనిపించింది సిగ్గుగా అనిపించింది అవమానంగా అనిపించింది కాబట్టి మనం మారమన్నట్టు మారకపోతే నీ పట్ల దేవునికి సంతోషం ఎట్టుంటది కాబట్టి మనం గ్రహించాలా ఆ చెప్పేవాడు ఎవడైనా కావచ్చు మాట్లాడే వాళ్ళు కావచ్చు నువ్వు మనుషుల్ని ఎందుకు చూస్తున్నావు మనుషులను చూసే వాళ్ళందరూ వేషధారకులే వాళ్ళు చిన్న సేవకులైనా పెద్ద సేవకులైనా నలభై ఏళ్ళైనా యాభై ఏళ్ళైనా వాళ్ళ జీవితాల్లో ఏమైనా జరగని ఏమైనా దేవుడు చేసు మనుషులను చూసి వాక్యాలు వినేవాళ్ళు మనిషిని బట్టి దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు మనుషుల మాటలను బట్టి వాళ్ళ ముందు గొప్పగా నటించేవాళ్ళు వీళ్ళందరినీ దేవుడు ఉమ్మి తప్ప వీళ్ళెవరిని దేవుడు హక్కును చేర్చుకోడు ఎందుకంటే వేషధారకులు అన్నట్టు ఎందుకంటే వీళ్ళకి దైవము ఆరాధన భజన మనుషులే పలాన వ్యక్తి చెప్తే నేను వింటా అది కరెక్ట్ అది మోసం అన్నట్టు మాట్లాడేవాడు ఎవరైతే ఆయన మాట్లాడాలనుకుంటే జీవం కలిగిన దేవుడు ఆయన దేని ద్వారా అయినా మనతో మాట్లాడతాడు నేను నువ్వు తగ్గించుకొని ఆ మాటకు లోబడడం నువ్వు చేయాలా నేను చేయాలా ఈ లోకంలో ఉన్నవాడు ఎవడైనా అదే చేయాలా అది చేయకుండా మనుషులను దూరం పెట్టడము మనుషులు వాక్యాలు చూసి రావడము మనుషులు చెప్పే మాటలను వినడము ఈ మనిషిని హైలైట్ చేసుకోవడం ఇదంతా ఏందంటే వేషధారణ అన్నట్టు నాకు ఎవరి మీద కులు లేదు ఎవరి మీద అసూయ లేదు ద్వేషం లేదు నాకెందుకు చెప్పేది వీళ్ళు ఎందుకంటే వీళ్ళు మనుషులను వెంబడించే వాళ్ళే కాని దేవుణ్ణి వెంబడించే వాళ్ళు కాదన్నట్టు దేవుణ్ణి వెంబడించే వాళ్ళు వాక్యాన్ని వెంబడిస్తారు వాక్యమే దేవుడు కదా చెప్పేవాడు చిన్నోడు అయితే పెద్దోడు అయితే పెద్ద సంఘం చిన్న సంఘం అయితేంది బాలుడైతేంది బాలు చెప్పలేదా ప్రవక్తలు లేరా కాబట్టి ఎవడైనా దేవుడు మాట్లాడతాడు నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు ఆలోచన చేయాలా ఈ వాక్య ప్రకారంగా నా జీవితం ఉందా ఈ వాక్య ప్రకారంగా నేనున్నానా ఒకవేళ ఉంటే ప్రభ ఈ వాక్యం ద్వారా మాట్లాడడానికి ఒక లేకపోతే నన్ను క్షమించు ఇది మనం చెయ్యాలా ఇప్పటి నుంచన్న ఈ వాక్య ప్రకారంగా నేను జీవిస్తాను అన్న తీర్మానము అలాంటి సిద్ధపాటు ఉండాలే తప్ప ఈ మనిషి నన్ను చూసి చెప్తాడు ఈ మనిషి చెప్తే కరెక్ట్ ఈ వంకర బుద్ధి ఈ వంకర ఆలోచనలు ఇప్పటికీ కూడా జనులు వేడట్లేదు అందుకు ఎవడు తథ్యాన్ని గ్రహించడు ఎవడన్నా తప్పు ఏదన్నా చెప్పినా వినలేని స్థితిలో ఉంటారు అన్నట్టు తిరుగుబాటు చేసేవాళ్ళగా ఆ శాస్త్రులకి పరిశీలకి ఎట్లా ఉన్నాయి ఇప్పుడున్న వ్యక్తులు కూడా అట్లనే ఉన్నారు కాబట్టి చూడండి కొవ్విన దూడను తెచ్చి వధించుడి మనం తిని సంతోషపడదుము ఈనా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను ఎవరు నా నుంచి దూరం అయిపోయినవాడు అంటే దేవుడి నుంచి దూరం అయితే నువ్వు చచ్చినవాడివి నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు ఎందుకు జీవం ఉండదు ఖచ్చితంగా ఎండిపోతాము కాల్చిపోయబడతాం అన్నట్టు ఆయనలో ఉంటేనే జీవం మనలో ఉన్నట్టు కాబట్టి నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు కాబట్టి ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగువాడు ఏం చేస్తాడు ప్రతి దినం వాడి పాపాలు ఒప్పుకుంటాడు అన్నట్టు వాడి బలహీనతలు ఒప్పుకుంటాడు అన్నట్టు హరితగా ఒప్పుకొని ఆయన తగినట్లు జీవించడానికి ముందుకు వెళ్తాడు అన్నట్టు దేవునికి దూరంగా అంటే ఎక్కడ కూడా మనల్ని మనం ఒప్పుకోలేకపోవడం అన్నట్టు నాలో ఈ తప్పుందంటే ఒప్పుకోలేము ఎందుకంటే గర్వం అన్నట్టు ఈరోజు కూడా మనుషుల్లో అదే ఉంది అలా ఉన్నవాడిని దేవుడు కూడా మార్చలేడు అన్నట్టు కాబట్టే కదా మార్చలేక వీళ్ళని చూసి ఆయన చాటును ఏం చేస్తుండే ఏడుస్తుండడు కన్నీరు విడిస్తుండట్టు ఈ రోజు కూడా దేవుని బిడ్డలు అట్లనే ఉన్నారు మార్పు నొల్లని వారిలాగా హృదయ కాఠిన్యాన్ని పెట్టుకొని ఎసుప్రబా ఉంటాడు ఈ తరం వారిని వేటితో పోల్చాలా ఇప్పుడున్న మనుషులు కూడా వేడితో పోల్చాలా కూడా దేవుడికి అర్థం కావట్లేదు ఎందుకంటే ఆ స్థితికి చూడండి మనుషులు దిగజారిపోతున్నారు అన్నట్టు కాబట్టి అప్పుడు ఏమైంది తన పెద్ద కుమారుడు వచ్చిండు అంత హడావిడి అప్పుడు తన దాసుల్లో తన తండ్రి దాసుల్లో దాసుని ఏమైందంటే తప్పిపోయిన నీ తమ్ముడు వచ్చిండంటే ఈ కుమారుడు దేవుడికి దగ్గరగా ఉన్నాడు కానీ వీడి జీవితం కూడా దేవునికి తగినట్లు లేదు ఒకడేమో దూరంగా ఉండి దేవుడికి దగ్గరగా లేడు ఆయన సంతోషించే వాళ్ళగా లేడు దగ్గరున్నవాడు అట్లనే ఉన్నాడు దేవుళ్ళు ఉన్నవాళ్ళు అట్లనే ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు అందరు అట్లనే ఉన్నారు మనం ఎట్లా ఉన్నాము కదా అన్నది మనం ఆలోచన చేయాలన్నట్టు అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను వాడు పొలమును వచ్చు ఇంటికి దగ్గరకు రాగా వాద్యములను నాట్యము జరుగుతా విని దాసుల్లో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన యుద్ధకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించను అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనులకు గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి బత్తి మావలు కొంటాను ఇప్పుడు తమ్ముడు తప్పిపోతే తండ్రికి ఆనందం ఉన్నప్పుడు అన్నకేమైంది అదే ఆనందం ఉండాలి కదా వీడికి లేదన్నట్టు ఈ రోజు కూడా గ్రూపుల్లో సంఘాల్లో అందరం ఒకటే క్రైస్తవును ఒకటే దేవుడు నమ్ముతారు గాని ఒకడికి ఒకడికి అస్సలు పొంతనుండదు మనుషులు ఇలా దిగజారిపోతే దేవుడు ఏం చేయగలుగుతాడు ఆయన కోపాన్ని ఉగ్రతను చూపిస్తాడు అట్లన్నా శిక్షించినప్పుడన్నా మనుషులు బుద్ధి తెచ్చుకొని మారతారనుకుంటే మా హృదయము మా గర్వం మా మా లాగానే ఉంటాం అన్నట్టు చూడండి ఇతను తమ్ముడు తప్పిపోయి వచ్చినప్పుడు తండ్రి సంతోషించినప్పుడు తండ్రితో ఉన్న కుమారుడు నువ్వు కూడా సంతోషించాలి కదా నీ తమ్ముడు పట్ల నీకేమైందా సంతోషం అంటే లేదు వ్యసనం ఇక్కడ వ్యసనమే కనిపిస్తుంది కదా నాకేం చేయలేదు వీడు ఇంకా ఆస్తి తీసుకుని వెళ్ళిపోయి దూరం పోయి అంత ఖర్చు చేసి పాడు చేసి వచ్చిన వాడికి ఎంత ఎంత అడావిడి ఈ రోజు కూడా మనుషుల్లో ఇదే అసూయ ఈర్ష్య ఈ ఉన్నవాడు ఎట్లా ప్రయోజకుడు అవుతాడు గొప్పోడవుతాడు ఏసోపు గొప్పవాడయిండు అన్నదమ్ములు ఏమైనా ఈర్షపడి అసూయపడి ఆయన కింద లోపడాల్సి వచ్చింది చూడు ఇట్లా అసూయ ఈర్ష్య పెట్టుకున్నాడు కదా కయ్యును హేబెల్ను ఏమన్నా కయ్యును దేవునికి ఇష్టంగా ఉన్నాడా ఈరోజు మనల్లో కూడా ఇలాంటి ఈర్ష్యలు అసూయలు ఉంటే ఎట్లా నీ ప్రార్థన ఉండి ఏం లాభము నువ్వు సేవ చేసి ఏం లాభము నువ్వు ఉవాసము ఉండి ఏం లాభము నువ్వు మెడిటేషన్ లో ఉండి ఏం లాభము దినదిన మనుషులు ప్రార్థనలో ఉండి ప్రేయర్లో ఉండి ఏం చేసి ఏం లాభం ఇవి ఇలాంటి క్రియలు మనలో ఉంటాయి కాబట్టి ఇవి మార్చుకోవాలి అదే మారు మనసు పొందడం అన్నట్టు చూడండి అందుకు తన తండ్రితో ఇదిగో ఇన్నేళ్ల నుండి నేను సేవించుతున్నానే నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మేరలేదే అయినను నా స్నేహితులలో సంతోషపడినట్లు నాకు ఎన్నడూ ఒక మేలైనను ఇయలేదు మేక పిల్లయినను ఇయలేదు అయితే నీ ఆస్తిని వేషలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే దీని కొరకు త్రవ్విన దోడును వధించుతని చెప్పాను అందుకత కుమారుడ నువ్వెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు నావన్నీవి నీవే మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే కాబట్టి ఈ తమ్ముడు చనిపోయి తిరిగి తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను కాబట్టి యసుక్రీస్తు ప్రభుకి ఎందుకంటే పాపులు ఒక్క పాపైనా రక్షించబడితే పరలోకంలో ఎంతో ఆనందము సంతోషం ఈరోజు మనం రక్షించబడిన వాళ్ళము ఆయన ఆజ్ఞలో గై కొనకుండా ఆయన మాట వినకుండా ఆయనకి తగినట్టుగా జీవించకుండా ఆయన నుండి ఈ లోకంలో నుండి వేరుపరచబడిన మనము ఈ లోకానుసారంగా జీవిస్తే మనం రక్షింపబడిన దానికి ఏమైనా అర్థం ఉందా కాబట్టి మనం కూడా చచ్చిపోయి బతకాలంటే మారు మనసు పొందాల మరలా ఆయన దగ్గరకు రావాలా ఆయన క్షమాపణ పొందుకోవాలా నీకు గర్వం ఉంటుందేమో ఆహం ఉంటుందేమో తగ్గించుకోవడానికి కానీ ఆయన తగ్గించుకుంటాడు అన్నట్టు నువ్వు చేయాల్సింది ఏంది ఆయన సన్నిధికి వచ్చి రావడమే అన్నట్టు ఈ కుమారుడు ఆలోచన చేసి వస్తుంటే వచ్చి కాలం మీద పడిన దాకా తండ్రి ఎక్కడ ఉన్నాడు ముందుగానే పోయి హత్తుకున్నాడు కదా ముందుగానే హత్తుకొని ముద్దు పెట్టిండు కదా మనం తగ్గించుకొని మన ఆహాన్ని చంపుకొని మన గర్వాన్ని తీసివేసి మనం బుద్ధిమంతులము జ్ఞానవంతులము మనం బాగానే ఉన్నాము అని వీటన్నిటిని విడిచిపెట్టి ఏ ఆజ్ఞ ఆయన మాట దేని వినడంలో మనం లేమో ఒకసారి ఆలోచన చేసి ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని క్షమాపణ పోనీ ఆయన దగ్గరకు వస్తే ఈ రోజు కూడా దేవుడు మనల్ని చేర్చుకుంటాడు అన్నట్టు అది ఎప్పటి వరకు అవకాశం అంటే కదా ఆయన ఈ లోకంలో తిరిగి వచ్చే దినం అది ఎప్పుడు వస్తుందో ఏ జామున వస్తుందో ఏ దినం వస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి ఎవరికి తెలియదు కాబట్టి అది రేపే కావచ్చేమో ఇంకొక గంట కావచ్చేమో ఇంకొక నిమిషం కావచ్చేమో నువ్వు నేను చేయాల్సింది సిద్ధపడి ఉండడం అన్నట్టు కాబట్టి మనం మారు మనసు పొందాలా పాపక్షమాపణ పొందుకోవాలా ఏ విషయంలో దేవునికి తగినట్లుగా జీవించలేదో ఆలోచన చేయాలా అలా మనల్ని మనం మార్చుకొని ఆయనకి సమర్పించుకొని ఆయన ఆజ్ఞ గైకొని ఆ మాట ప్రకారంగా జీవిస్తే అది నువ్వు దేవునికి ఇచ్చిన అతి పెద్ద శ్రేష్టమైందన్నట్టు బలి పరిశుద్ధుడు తండ్రి కృపా సత్య సంపూర్ణుడు అయి వందనాలు స్తోత్రములు ప్రభ అవును ప్రభ ఆజ్ఞలు గై నీ మాట వినకుండా మేము ఎన్ని చేసినా ఏమి చేసినా అది వ్యర్థమే శూన్యమే ప్రభ కాబట్టి నీ మాటలు వినడంలో నీ ఆజ్ఞలు గై ఏ విషయంలో తప్పిపోయినామో ప్రభ ఈ కుమారుడికి బుద్ధి వచ్చింది ఎప్పుడు కష్టాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు తన స్థితి దిగజారినప్పుడు అప్పుడు ఆలోచన చేస్తుండడు ప్రభా అప్పుడు మీరు గుర్తొచ్చినారు వెంటనే తప్పు గ్రహించుకున్నాడు ఆలోచన చేసిండు తనను తాను మార్చుకొని నీ వద్దకు వచ్చిండు ప్రభా కానీ ఎద్దకు వచ్చిన ఎవరిని ఎంత మాత్రమూ త్రోసివేయలేదు కాబట్టి ఈ చిన్నవాడిని కూడా త్రోసివేయలేదు మీ ప్రేమ కనపరిచినారు ప్రభ అరితిగానే అతన్ని చేర్చుకున్నారు కాబట్టి మేము కూడా అనేక విషయాల్లో అనేక వాటిలో తప్పిపోతున్నాము అనేక వాటిల్లో బలహీనులు ఉన్నాం మేము ఎక్కడ కూడా అతిశయించొద్దు గర్వించద్దు మీ కృపచేత రక్షింపబడిన వాళ్ళంతా అండి మేము ఏమాత్రము ప్రయాసపడల ఉచితంగా పొందిన కృప అందుకే మనుషులు నిర్లక్ష్యంగా జీవిస్తున్నాము మనుషులు నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రభాన తండ్రి కాబట్టి ఏ విషయంలో అయినా ప్రభానైనా మా రక్షణ పట్ల మేము ఆయన నిర్లక్ష్యంగా చేస్తుంటే ఇలా ఒక సంబంధంగా జీవించుంటే నీకు దూరంగా మేము ఉండుంటే మమ్మల్ని క్షమించమని ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధానము నడిపింపు ఈ ఆరాధన ఉన్న మనందరికి ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్నామో వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలము ఆయన విమోచన దినం వరకు తోడై ఉండి నడిపించ